ఈ దేక ప్రపంచం ఈ సంసారం ఇదంతా భ్రాంతి ఈ భ్రాంతి రూప సంసారము పునః ఎన్ని ప్రకారాలుగా ఉంటుంది అంటే భేదభ్రాంతి కర్తృత్వ భోక్తృత్వ భ్రాంతి సంఘ భ్రాంతి వికార భ్రాంతి బ్రహ్మభిన్న జగత్ సత్యత్వ భ్రాంతి అని ఈ విధంగా ఐదు ప్రకారాలుగా ఉంటుంది అని తెలుసుకుంటూ వస్తున్నాము అందులో భేదభ్రాంతి బింబ ప్రతిబింబ దృష్టాంతం చేత నివృత్తి అవుతుంది కర్తృ భోక్తృ రూప ఏ భ్రాంతి ఉన్నదో కర్తృత్వ భోక్తృత్వ భ్రాంతి ఇది స్ఫటిక దృష్టాంతం చేత నివృత్తి అవుతుంది అని తెలుసుకుంటూ ఇప్పుడు సంఘ ఎట్లా నివృత్తి అవుతుంది సంఘము అంటే సంబంధము ఆత్మకు అనాత్మతో సంబంధము ఏ విధంగా దేహం నందు అహం అనేటువంటి భ్రాంతి తాను కాని దేహం నందు తాను అని భ్రాంతి పడుతున్నాడు నేనే శరీరం అనుకున్నాను ఇక ఈ దేహానికి సంబంధించినటువంటి పుత్రమిత్ర కళత్రాదుల ఎందు నావారు అనేటువంటి మమత్వ భ్రాంతి కలుగుతా అహం మమ అధ్యాస ఇది అనాత్మైనటువంటి దేహము మరి దేహానికి సంబంధించినటువంటి పత్రమిత్ర కలత్రాదుల ఎందు నేను నా తాదాత్మ అభిమానం పెట్టుకు తాదాత్మ సంబంధాన్ని పెట్టుకున్నా సంబంధం అంటేనే సంఘం ఇది భ్రాంతి లేదా సజాతీయ విజాతీయ సహతరూప సంబంధము ఇది కూడా భ్రాంతియే మరి ఈ భ్రాంతి ఏ విధంగా నివృత్తి అవుతుంది దానికి దృష్టాంత సైతంగా చెప్తూ ఘట ఉపాధి ఆకాశమునకు ఘటాకాశము అంటాం అంటే ఘట ఉప్పేత ఆకాశము ఘటాకాశము ఆకాశము ఘటముతో సంబద్ధమై ఉన్నట్టుగా మనకు భాసమానం అవుతుంది ఎందుకంటే ఘటము ఎంత పరిమాణంలో ఉంటుందో అంత పరిమాణము ఆ ఘటంలో ఉన్నటువంటి ఆకాశానికి ఘటాకాశం అంటాము అయితే ఆ ఘటాకాశం అని వ్యవహరింపబడుతున్నప్పటికీ కూడా అది ఘటముతో గాని ఘట ధర్మాలతో గాని ఏ విధమైన సంబంధం లేనిదై ఉంటుంది ఘటమును ఇక్కడ నుంచి అక్కడ అక్కడ ఇక్కడ మనం తీసుకెళ్తాం ఘటము గమనాగమనాలు చేస్తుంది కానీ ఆకాశము గమనాగమనాలు చేయదు అందువల్ల ఈ ఘటము గానీ ఘట ధర్మాలు గాని ఆకాశమును స్పృశింపజాలవు యథా సర్వగతం సక్ష్మా ఆకాశం లోపలి సర్వత్రావస్థితో దేహే తథాత్మ నోకలి అసంగోయం పురుష అని ఏ విధంగా శృతులు స్మృతులు చెబుతున్నందువలన ఏ విధంగా ఘటాదుల చేత ఆకాశం సంబద్ధమై ఉండదు అట్లా చైతన్యం కూడా దేహాదులయ్యందు ఉంది దేహావచ్ఛిన్నమయ్యి ఉంది అయినా కాని దేహంతో ఏమాత్రము సంబంధం కలదై ఉండదు ఎందుకు అది నిరవయవం ఉన్నది మరి అసంగం ఉన్నది అందువల్ల అసంగమైనటువంటి ఆత్మకు దేనితో సంబంధం లేదు ఏ విధంగా అంటే ఘటాకాశము ఘటము ఘట ధర్మాలతో ఏ విధంగా స్పృశింపజాలదో సంబంధపడి ఉండజలదు అట్లా ఆత్మ కూడా ఈ దేహాదులతో సంబంధం గలదై ఉండదు కానీ అజ్ఞాన దశలో దేహాల సంబంధమై ఉన్నట్టుగా దేహమే నేనని మరి దేహానికి సంబంధించిన వాటితో నావి అని ఈ విధంగా సంఘభ్రాంతి కలుగుతుంది అయితే దేహాది సంఘాత రూ ఉపా ఆత్మకు జీవుడు అంటాము ఆ జీవుడు దేహాది సంఘాతంతో సంబద్ధమై భ్రాంతి చేత వ్యవహారం చేస్తున్నాడు అయినా కూడా ఈ దేహము జన్మిస్తుంది మరణిస్తుంది మరియు ఈ దేహానికి పొడుగు పొట్టి దొడ్డు సన్నము దాని యొక్క వర్ణాలు నలుపుగా ఉంటారు కొంతమంది శరీరాలు ఎరుపుగా ఉంటారు నానా రకాలుగా ఉంటారు ఇవన్నీ దేహ ధర్మాలు ఆ దేహ ధర్మాలతో ఆత్మకు ఏ విధమైనటువంటి నా జాయతే మ్రియతే వా కదా చియం భూత్వా భవిత అజో నిత్యశాశ్వతో పురాణం నా హన్యేహన్య అనే శరీరం ఉత్పన్నమైన నష్టమైన మరి శరీరంలో శైషవాది అవస్థలు శైశవము బాల్యావస్థ కౌమార అవస్థ యోగనావస్థ వార్ధక్యము ఈ విధంగా అవస్థలు మారినా గాని శరీరం యొక్క ఆత్మకు ఏ విధమైన లేదు ఆత్మ ఈ దేహాది సంగతంతో స్పర్శ కూడా చేయలేదు ఎందుకు అసంగమున్నది అసంగోయం పురుష ఈ సంగతము దృశ్యం దానికి ఆత్మ ద్రష్ట ఉన్నది దానికంటే భిన్నంగా దానికి ద్రష్ట అయి ఉంది ఆత్మ ఘట ద్రష్ట ఘటా భిన్న సర్వత నా ఘటోయథ దేహద్రష్ట తథా దేహో నాహ నిత్యవధారయ అని శంకరాచార్యుల వారు చెప్పిన ప్రకారంగా ఘటమును చూసేటువంటి వాడు ఘటము కంటే భిన్నంగా ఏ విధంగా ఉండి ఘటము తానెట్లు కాదో అట్లే దేహమును చూసేటువంటి వాడు దేహం యొక్క స్థితిగతులను తెలుసుకునేటువంటి వాడు దేహం కంటే భిన్నంగా ఉన్నాడు తాను దేహం ఎప్పుడు కూడా కాదు అందువల్ల ఈ సంఘాతం కంటే ఆత్మ వేరుగానే ఉంది సంఘాతము ఆత్మ కాదు అయితే ఈ దేహాది సంఘాతముతో అహంత మమతారూప ఏ సంబంధం ఉన్నదో ఇది ఆత్మకు లేదు కానీ ఈ పంచమహాభూతాల సంఘాతం సమూహాత్మకమైనటువంటి ఈ శరీరంతోనే అహం బుద్ధి మరి శరీరానికి సంబంధించిన వాటి పుత్రమిత్ర కలత్రదులే అనుకోండి ధన కనక వస్తువాహనాదులే అనుకోండి వాటితో మమత్వము అనేది ఏదైతే కలుగుతుందో ఇది భ్రాంతి రూపం వాస్తవం కాదు ఇది శరీరం అనేటువంటి వల్ల ఏర్పడినటువంటి భ్రాంతి రూప సంబంధమే కానీ వాస్తవ సంబంధం లేదు ఆత్మ ఎంతో మమత్వం కానీ ఏది లేదు ఒకవేళ దేహాదులతో అహం బుద్ధి పెట్టుకొని దీనితో సంబంధం పెట్టుకున్నట్లయితే అహంకారము మరి పుత్రమిత్రాదులతో స్త్రీపుత్ర గృహారామ క్షేత్రాదులతో సంబంధం పెట్టుకుంటే అది మమత్తం ఇదే బంధం అనిపి అనిపించుకోవాలి ఇదే బంధం అహం మమేతి బంధ నిర్మమైతే విముచ్చుతే అనంటూ ఉపనిషత్తు చెప్తోంది కాబట్టి ఈ బంధము ఈ సంఘము ఇదంతా భ్రాంతి రూపం నది ఆత్మ వాస్తవంగా అసనది ఈ రీతి చేత ఈ ఘటాకాశ దృష్టాంతం చే సంఘ భ్రాంతి చక్కగా విచారం చేసినట్లయితే నివృత్తి అవుతుంది ఇక వికార నాలుగవది రజ్జుయందు కల్పితమైనటువంటి సర్పం యొక్క దృష్టాంతం తీసుకున్నట్లయితే ఈ వికార భ్రాంతి నివృత్తి విధంగా మందాంధకార అంటే మసక మసక చీకటి అందు అలా పడి ఉంది వొంకలు వంకలు ఆకారంగా పడి ఉంది దాన్ని అకస్మాత్తుగా చూసినటువంటి ఒక వ్యక్తి ఎప్పుడైతే నేత్రేంద్రియము ఆ రజ్జువుతో సంబంధం అవుతుందో వృత్తి ఆ రజ్జు దిశ పర్యంతం వెళ్ళి ఆ రజ్జువును సంబంధం చేస్తుంది అంటే ఇదమాకార రజ్జు అంశం ఉందో ఇదం ఆ హిమంసంతో సంబంధమే ఇదమాకార అంతకరణ వృత్తి ఏర్పడుతుంది ఆ పైన ఆ రజ్జు ఉపేత చేతనంలో ఉన్నటువంటి ఏ అవిద్య ఉన్నదో అది క్షోభించి క్షోభ అంటే కార్యోన్ముఖతకు క్షోభకయ్యే కార్యాన్ని ఉత్పన్నం చేయడానికి సన్ముఖత దానికి క్షోభము అంటారు విధంగా వర్షమును కురియడానికి సన్ముఖమైనటువంటి మేఘంలో క్షోభ జరుగుతుంది అంటే అది నల్లగా అవుతుంది ఎప్పుడు కూడా తెల్లని మేఘాలు వర్షించవు వాటికి అభ్రములు అంటారు తెల్లగా ఉంటాయి ఆకాశంలో అనేకంగా ఆ గాలిలో కదులుతూ ఉంటాయి అలా వెళ్ళిపోతూ ఉంటాయి కానీ అవి వర్షాన్ని కురువు ఎప్పుడైతే మేఘంలో శోభ జరిగి అది నల్లగా మారుతుందో అప్పుడే వర్షం కురుస్తుంది అంటే వర్షం కురవడానికి సన్ముఖమైనటువంటి మేఘము నల్లగా ఉంటుంది అది అప్పుడక్కడ క్షోభ జరిగింది అని తెలుసుకోవాలి అదే విధంగా అవిద్య అక్కడ సర్పాన్ని ఉత్పన్నం చేయడానికి క్షోభించి అది సర్పాన్ని ఉత్పన్నం చేస్తుంది ఈ విధంగా అవిద్య చేత రజ్జు యొక్క అజ్ఞానం చేత సర్పభ్రాంతి అవుతుంది అంధకారాది గోషముల చేత రజ్జు యొక్క ఆకారాన్ని అంటే విశేష ఆకారాన్ని అంతఃకరణ పొందక కేవలం ఇదమాకారంగా మారుతుంది అంతే ఎత్కించిది ఇది ఏదో ఉంది అనే ప్రకారంగా ఇదం మాత్రం చేత అంతఃకరణ వృత్తి ఇంద్రియం ద్వారా వెళ్ళి ఆ రజ్జు యొక్క ఇదమాంశాన్ని స్పృశించి ఇదమాకారంగా పొందుతుంది ఇదమాకారంగా మారుతుంది అంతే రజ్జు యొక్క పూర్తి విశేషాంశంతో సంబంధం కాలే అజ్ఞానం కాబట్టి ఆ అజ్ఞానము రజు యొక్క విశేషాంశాన్ని కప్పేసింది సామాన్యాంశాన్ని కప్పలేదు ఆ సామాన్యాంశంతో విధమా కాల వృత్తి అయింది క్షోభించి సర్పమును ఉత్పన్నం చేసింది అయం సర్ప అనేటువంటి భ్రాంతిని కలిగజేసి అయితే ఆ తూలా విద్య క్షోభించి సర్పాకారంగా వికారాన్ని పొందుతుంది లేదా దుగ్ధము పరిణామాన్ని పొంది అంటే పాలు పరిణామాన్ని పొంది పాలను మనము వేడి చేసి కాసేపు సల్లార్చి గోరవెచ్చగా ఉన్నప్పుడు దానిలో కొంచెం ఏదైనా తోడేస్తాం ఇంత పెరుగు ఏదైనా ఇంత తోడేస్తాం ఆ తర్వాత ఒక ఐదు ఆరు గంటల వరకు అది పెరుగుగా మారుతుంది అంటే పాలలో పరిణామము వచ్చి పాలు పెరుగుగా మారుతాయి అట్లా అవిద్య పరిణామాన్ని చెంది సర్పాకారంగా అయ్యింది ఈ విధంగా అవిద్య యొక్క పరిణామము సర్పము అట్లే మన స్వరూప అజ్ఞానం యొక్క పరిణామమే ఈ దేహాదిక ప్రపంచం కానీ కొందరు అంటారు బ్రహ్మమే వికారాని పొంది పరిణామాన్ని పొంది జగదాకారంగా అయ్యింది అని అంటారు ఇది వికార భ్రాంతి అంటే బ్రహ్మము వికారాన్ని పొంది జగదాకారంగా అయ్యింది అని అనుకోవడం ఇది భ్రాంతి వికార భ్రాంతి అంట కానీ వాస్తవంగా అక్కడ జరిగింది ఏమిటి అంటే అవిద్యనే పరిణామాన్ని చెంది జగదాకారంగా అయ్యింది చైతన్యము జోకాత్వం ఎట్లా ఉండదు అట్లే ఉంది చైతన్యంలో ఏ విధమైనటువంటి వికారము మార్పులు చేర్పులు జరిగి జగత్తు నిర్మాణం కాలే బ్రహ్మం ఉన్నట్టే ఉంది సత్తు చెత్తూ ఆనందంగా అసంగమై నిర్వయమై వ్యాపకమై ఉంది కానీ అవిద్య పరిణామాన్ని చెంది అవిద్య క్షోభించి దేహాకారంగా జగదాకారంగా పరిణామాన్ని పొంది కానీ చైతన్యంలో పరిణామం జరగదు అయితే చైతన్యం పరిణామాన్ని పొందకుండా వికారాన్ని పొందకుండా జగత్తుకు వివర్త ఉపాదానం వివర్తం అంటే అధిష్టానము ఉన్నది ఉన్నట్టుగానే ఉండి అన్యరీతిగా కనపడుతా ఉపాదానం యొక్క సమాన సత్త గల పరిణామం అంటారు ఉపాదానానికి విషమ సత్త గల భావానికి వివర్తమంట ఏ విధంగా ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా అవిద్య పరిణామాన్ని పొంది అవిద్య యొక్క ఏదైతే వ్యావహారిక సత్త ఉన్నదో అదే సత్తలో ఇవి జగత్తు వ్యవహారిక సత్తలో జగత్తు ఉత్పన్నమైంది అంటే ఉపాదానమైనటువంటి పరిణామి ఉపాదానం ఎవరు ఆ అవిద్య యొక్క సత్తయే కార్యం యొక్క సత్తా అంటే జగత్ యొక్క సత్తా ఏమిటి వ్యవహారిక సత్తా అంటే సమాన సత్తాలో అన్యతాభావాన్ని పొందింది కాబట్టి దీనికి పరిణామము అంటారు ఇక రజ్జు లేదా ఇక్కడ దర్శాంతంలో బ్రహ్మం అది పరిణామాన్ని పొందకుండా ఉన్నది ఉండి అన్యతాభావంగా కనపడుతుంది జగత్ రూపంలో కనపడుతుంది అది పరిణామాన్ని పొందలేదు పైగా అధిష్టానం యొక్క విషమ సత్తలో కార్యముంటుంది బ్రహ్మము పరమార్థ సత్త గలదైతే ఈ జగత్తు వ్యవహారిక సత్త గలది భిన్న సత్తలు ఉంటుంది కాబట్టి అధిష్టానము కంటే భిన్న సత్త అన్యథా రూపము వివర్తమనబడుతుంది మరి ఉపాదానం యొక్క సమాన సత్త అన్యథా స్వరూపమునకు పరిణామము అని అంటారు ఈ విధంగా పరిణామం అంటే ఏమిటి వివర్తం అంటే ఏంటి తెలుసుకోవాలి అయితే బ్రహ్మం యొక్క పరిణామమే జగత్తు అని భ్రాంతి అయింది లోకలకు ఇదే వికార భ్రాంతి అంటారు కానీ ఇది వాస్తవం కాదు అని గ్రంథకర్త చెప్తూ బ్రహ్మం యొక్క వికారము జగత్తు కాదు బ్రహ్మం యొక్క వివర్తము రజ్జు ఉపాధి చైతన్యం యొక్క వివర్తమే సర్పము అవిద్య యొక్క పరిణామం అట్లే బ్రహ్మం యొక్క వివర్తమే ఈ జగత్తు అవిద్య యొక్క పరిణామము కానీ బ్రహ్మం యొక్క వికారం కాదు జగత్తు అని ఈ రజు సర్ప దృష్టాంతంతో మనకు తెలుస్తుంది బ్రహ్మ చైతన్యమును ఆశ్రయించుకొని ఉన్నటువంటి మూలా జరిగి జీవుల యొక్క సమష్టి ప్రారంధం సమష్టి కర్మ ఫలోముఖమైనప్పుడు ఆ అవిద్యలో క్షోభ జరుగుతుంది అయితే అవిద్యలో క్షోభ జరగాలంటే దానిలో మార్పు రావాలంటే కార్యోన్ముఖత రావాలి అని అంటే కేవలం జడమైన దానిలో చలనం జరగదు వికారం మార్పు జరగదు అయితే చైతన్యం యొక్క ప్రేరణ చేత అంటే చైతన్య సన్నిధిలో ఆ మూలా విద్య ప్రపంచాకారంగా వికారాన్ని పొందుతుంది ఈ ప్రపంచము ఆ విద్య యొక్క పరిణామం ఉన్నది అధిష్టానమైనటువంటి పరిణామం కాదు అందువల్ల మనము బ్రహ్మం యొక్క వికారం ఏ జగత్తు అని ఏ భ్రాంతి కలుగుతుందో ఆ భ్రాంతిని నివృత్తి చేసుకోవాలి ఇక చివరిది అయినటువంటిది బ్రహ్మ భిన్న జగత్ సత్యత్వ భ్రాంతి అది ఏ విధంగా నివృత్తి అవుతుంది అంటే కనక కుండల దృష్టాంతం చేత నివృత్తి అవుతుంది బంగారం చేత అనేక ఆభరణాలు చేయబడతాయి అయితే ఆ ఆభరణము బంగారము యొక్క స్వరూపమే బంగారం కంటే భిన్నము కాదు అయితే బంగారమే ఉంది ఆభరణాలుగా మారినప్పటికీ కూడా బంగారమే ఉంది ఆభరణాలు లేనప్పుడు కూడా బంగారమే ఉంది కానీ ఆ బంగారాన్ని మనం ఆభరణములుగా మార్చినప్పుడు వాటికి కొన్ని పేర్లు పెడతాం లక్ష్మీహారం అని ఇక ఏదేదో గొలుసు అది ఇది ఏదో ఆ పేర్లు పెడతారు వాళ్ళు అంటే ఒక నామం పెట్టాము మరి ఆ బంగారాన్ని మార్చి మనము ఆభరణంగా తీర్చిదిద్దాం కాబట్టి దానికి బంగారం రూపం పొయి ఆభరణ రూపం వచ్చింది అయితే ఈ రూపం ఏదైతే మార్చినామో ఈ రూపము కానీ దానికి ఇచ్చినటువంటి ఒక సంఖ్య ఒక పేరు ఇది మనము కల్పించినటువంటిదే వాస్తవంగా బంగారంలో ఆ విధమైనటువంటి మార్పులు చేర్పులు నామము రూపాలు ఏవి లేవు ఉన్నదిన్నట్టుగానే ఉంది కానీ ఆ బంగారాన్ని మార్చి మనము దానికి ఒక ఆకారం ఇచ్చాము ఆభరణ రూపంలో దానికొక పేరు పెట్టాము ఈ నామరూపాలను మిత్యా కానీ స్వరూపం చేత బంగారమే ఉంది అని ఈ దృష్టాంతం చేత మనం తెలుసుకున్నట్లయితే బ్రహ్మభిన్న జగత్తు ఏదైతే మనకు ఉంది అని చెప్పి ఈ జగత్తు సత్యము అని ఏదైతే అంటారో ఇది భ్రాంతి బ్రహ్మభిన్న జగత్ సత్యత్వ భ్రాంతి ఖమ్మం కంటే భిన్నంగా ఈ జగత్తు అనేది ఒకటి ఉంది ఇది సత్యము అనేటువంటిది ఏదైతే సత్యత్వ బుద్ధి ఉండదో జగత్తు పట్ల ఇది భ్రాంతి ఆ భ్రాంతిని నివృత్తి చేసుకోవాలంటే ఈ కనక కుండల దృష్టాంతం చేత నివృత్తి అవుతుంది కనకమంటే బంగారము కుండలాలంటే ఆభరణాలు చెవులకు వేలాడేసుకుంటారు కదా కుండలాలు ఉపలక్షణంగా అనేక విధాలైనటువంటి ఆభరణాలని తెలుసుకోవాలి అయితే ఈ కనుక కుండలాలలో ఏదైతే కార్యకారణ భావరూప భేదము భాషిస్తుందో ఇది కల్పితమున్నది అంటే బంగారము కారణమని కుండలాదులు ఆభరణాలు కార్యములని కార్యకారణ భేదము భాషిస్తుంది ఇది కల్పితమున్నది వాస్తవంగా భేదము లేదు బంగారము కంటే కుండలాలు భిన్న స్వరూపముగా ప్రాంతి చేత కనపడినప్పటికీ లేదు అక్కడ వాస్తవంగా ఏమున్నది అభేదమే భేదమే ఉన్నది అందువల్ల బంగారము కంటే భిన్న సత్తా ఉండలాలకు లేదా ఆభరణాలకు లేదు అట్లే ఈ బ్రహ్మము కంటే భిన్నమైనటువంటి ఈ ఉన్నదో ఇందులో కార్యకారణ భావము కలిగి బ్రహ్మము కారణమని జగత్తు కార్యమని కార్యకారణ భేదము భాషిస్తుంది కానీ ఈ భేదము కల్పితమున్నది ్రహ్మం కంటే భిన్నంగా జగత్తు వాస్తవంగా లేదు వాస్తవంగా అభిన్నమే ఉన్నది ఎట్లా ఆభరణాలు కనకం అంటే బంగారం కంటే వాస్తవంగా భిన్నంగా ఉన్నాయా ఆభరణాలు అని వ్యవహారం చేస్తున్నప్పుడు కూడా అది బంగారమే బంగారమే కాని నామరూపాలు మనము ఆభరణాల వ్యవహారం చేస్తున్నామే కానీ ఉన్నది బంగారం అట్లే ఈ బ్రహ్మము జగత్తు కంటే భిన్నంగా ఉన్నదని మరి జగత్తు కంటే బ్రహ్మం భిన్నంగా ఉండదా ఈ విధంగా ఏదైతే భేద వ్యవహారం ఉండదో కార్యకారణ భావం కనపడుతున్నదో ఇది వాస్తవం కాదు కల్పితము సర్వం కలిపిదం బ్రహ్మ ఇదంతా ఉంది బ్రహ్మం కంటే భిన్నంగా ఏముంది అయితే ఈ నామరూపాలు ఏవైతే ఉన్నాయో అవిద్య చేత జగత్ అనేది ఒక పేరు దీనికి ఒక ఆకారం ఇదంతా కల్పనే కానీ వాస్తవంగా అధిష్టానం బ్రహ్మమే నామరూపాలు మిత్య వాస్తవంగా ఉన్నది బ్రహ్మమే అయితే వాస్తవ స్వరూపం ఏమిటి అంటే నిర్గుణము నిరాకారము వ్యాపకము సత్తు చెత్తు ఆనందరూపమే అయితే ఈ జడమైనటువంటి ఆకారంలో కనపడము దేహాదిక ప్రపంచ రూపంలో మరి పటము శరీరము అనేటువంటి పేర్లు ఇవన్నీ కూడా కల్పన అవిద్య చేత కల్పింపబడ్డాయి కానీ వాస్తవంగా బ్రహ్మమే ఉంది రెండో వస్తు లేదు అయితే బ్రహ్మమే ఉంది అని అంటే ఈ ఆకార రూపంలో నామరూపాలలో ఉన్నదా బ్రహ్మము అట్లా కాదు ఇవి కల్పన ఉన్నాయి వాస్తవంగా నిర్గుణము నిరాకారము బ్రహ్మ ఆ బ్రహ్మమే మనకు జగత్తు వలె భాషమానం బంగారమే ఆభరణాల వలె కుండలాల వలె భాషమానం అవుతుంది ఈ కనక కుండల దృష్టాంతం చేత బ్రహ్మభిన్న జగత్తు సత్యము అనేటువంటి నివృత్తి పోవాలి విచారం చేసినట్లయితే ప్రతి వస్తువులో కూడా అస్థిభాతి ప్రియ రూపం చేత బ్రహ్మమే ఉంది నామరూపాలు మిథ్య ప్రతి వస్తువులో కూడా ఐదు అంశాలు ఉంటాయి అని సరస్వతి రహస్యోపనిషత్తి చెప్తుంది అస్థిభాతి ప్రియం రూపం నామచేత్యంశ పంచకం ఆధ్యత్రయం బ్రహ్మ రూపం జగద్పం తతో ద్వయం ప్రతి వస్తువులు జగత్తులో ఏ వస్తువు అయినా తీసుకోండి దానికి ఒక అస్తిత్వం అనేటు ఉంటుంది మరి భాతి ప్రతీతి ఉంటుంది మరి ప్రియం ఉంటుంది ప్రపంచంలో ప్రతి పదార్థం కూడా ఏదో ఒక ప్రాణికి ఎవరికో ప్రియం ఉంటుంది అన్ని వస్తువులు అందరికీ ప్రియములు కాకున్నప్పటికీ కొందరికైనా ప్రియములు ఉంటాయి కాబట్టి ఎందుకు ఆ ప్రియత్వము అనేది బ్రహ్మం యొక్క స్వరూపము కాబట్టి బ్రహ్మం యొక్క వివర్తమైనటువంటి జగత్తులో అధిష్టానం యొక్క స్వరూపము అనుసృతమై ఉంటుంది కావున మరి బ్రహ్మము ఎప్పుడైతే అస్థి భాతి ప్రియము లేదా సత్తు చెత్తు ఆనందరూపం ఉన్నదో దాని యొక్క స్వరూపం జగత్తులో కూడా భాషమానం అవుతుంది ప్రతి వస్తువులో కూడా ప్రియత్వం అనేది ఉంది సర్పమును చూసినప్పుడు మనకు భయమేస్తుంది ఎందుకు అది మనకు ప్రియం లేదు ప్రతికూలం ఉన్నది కాన అంతమాత్రం మాత్రం చేత ఆ సర్పము ప్రియము కాదు ఇట్లా కాదు ఒకవేళ సర్పం నందు ప్రియత్వం లేకపోతే అది బ్రహ్మం యొక్క కార్యం అనబడదు ఎందుకు ఈ జగత్ అంతా యొక్క వివర్తమే కాబట్టి ఈ జగత్తులో బ్రహ్మం యొక్క అంశము అస్థి బాతి ప్రియత్వం సర్వత్రా ఉంది అన్నప్పుడు ఆ సర్పంలో కూడా ప్రియత్వం ఉంది కానీ మనకు మరి ప్రియము కనపడడం లేదు కదా అది మనకు ప్రతికూలమని జ్ఞానమవుతుంది దాని ద్వారా మనకు భయం వేస్తుంది ప్రియం ఎక్కడ ఉంది అని అంటే సరే మనకు ప్రియం కాకుండా ఉంటే ఉండుగాక కానీ సర్పము సరిపిణికి ప్రియం ఉంటుంది సరిపిణి సర్పమునకు ప్రియం ఉంటుంది అవునా మగపాము ఆడపాము రెండిటికి పరస్పరము ప్రియము ఉంటాయి అందుకే కదా ఒక చోట ఉంటాయి అవి సంఘం కూడా చేస్తాయి ఎందుకు ప్రియం లేకపోతే అవి ఎట్లా ఉంటాయి అన్యోన్యంగా ప్రియం ఉంది వాటిలో కూడా లేదా పాములు పట్టుకొని ఆడించుకుంటూ బ్రతికేటువంటి వానికి పాముల వానికి పాము ప్రియం ఉంటుంది మనకు ప్రియం లేక ఉంటే ఇతరులకు ఎవరికో ఒకరికైతే ప్రియం ఉంది కదా అట్లా విచారం చేస్తే ప్రతి వస్తువులో కూడా ప్రియత్వం ఉంది అందుకని అస్థి భాతి ప్రియము ఈ మూడు అంశాలు ఉన్నాయో ఇవి బ్రహ్మం స్వరూపము ఇక నామమ రూపము జగత్ రూపము అది మాయాకార్యం ఈ విధంగా ప్రతి వస్తువులో కూడా ఈ ఐదు అంశాలు ఉంటాయి ఐదు అంశాల్లో అస్థిభాత్య ప్రియం బ్రహ్మ రూపము అందుకని బ్రహ్మమే మనకు కనపడుతుంది బ్రహ్మమునే చూస్తున్నాం బ్రహ్మందే వ్యవహారం చేస్తున్నాం కానీ బ్రహ్మం యొక్క గుర్తు రావడం లేదు బ్రహ్మము స్ఫురించడం లేదు నామరూపాలే సత్యం అని కానీ అవి వాస్తలు మిథ్య కల్పితములు అందుకని విచారం చేసి చూసినట్లయితే అస్తిభాతి ప్రియ రూపం చేత నామరూపాలు ఏవైతే భిన్నంగా ఉన్నట్టుగా మనకు తోస్తాయో అది వాస్తములు కావు మిథ్యా కల్పితములు అని తెలుసుకోవాలి ఇక నామరూపాలను తొలగించినట్లయితే అవశిష్టంగా ఇంకా మిగిలింది ఏది అస్థిభాతి ప్రియ రూపం చేత బ్రహ్మమే అందుకని బ్రహ్మ భిన్న జగత్తు సత్యము కాదు మరేమనగా నామరూపాల చేత మిథ్య స్వరూపం చేత బ్రహ్మమే ఏ విధంగా అంటే నిర్గుణ నిరాకార రూపం చేత బ్రహ్మమే ఉంది సగుణ సాకారంగా కనపడుతుంది అని అంటే ఈ నామరూపాలు మిథ్య ఈ విధంగా మనము ఈ కనుక కుండల దృష్టాంతం చేత బ్రహ్మభిన్న జగత్తు సత్యం కాదు వాస్తవం కాదు మరి మనగా నామరూపాల చేత మిథ్య స్వరూపం చేత బ్రహ్మమే ఉంది అందుకని బ్రహ్మము కంటే జగత్తు భిన్నము కాదు అని ఈ కనక కొండల దృష్టాంతం చేత బ్రహ్మ భిన్న జగత్ సత్యంతని నివృత్తం చేసుకోవాలి అయితే ఇప్పుడు మనం విచారం చేసినటువంటి ఈ ఐదు విధాల భ్రాంతి మనం చెప్పుకుంటూ వచ్చాం కదా ఇది మన స్వకపోల కల్పన కాదు ఏమనగా ఉపనిషత్తులోనే చెప్పబడింది ఎక్కడ అంటే అన్నపూర్ణ ఉపనిషత్తు ఒకటో అధ్యాయము పదమూడవ శ్లోకం నుంచి పదహారవ శ్లోకం వరకు చెప్పబడింది భ్రమ పంచవిధో భాతి తదేహ సముచ్యో భిన్న రూపమి భ్రమ ఆత్మనిష్టం కర్తృగుణం వాస్తవం వా ద్వితీయ కరీర త్రయక్త జీవ సంగీతృతీయక జగత్నూతు కారణా భిన్న జగన్ సత్యం పంచమో భ్రమ పంచభ్రమనివృత్తి తురతి చేత బింబ ప్రతిబింబదర్శన భేదభ్రమో నివృత్తు స్ఫటికోదర్శన పరమార్తికర్తృత్వ్రమో నివృత్తి घट घटमठाकाश दर्शन संगीति भ्रमो सर्प रज्जुसर्पदर्शन कारणा भिन्न जगह सत्य भ्रमो निवृत्ता कनक रुचक दर्शन विकारिव्रमो निवृत्ता तदा प्रभृतिम्चि ब्रमाकार उपनिषत् ऐसी प्रकार భేదభ్రాంతి సంఘభ్రాంతి వికారభ్రాంతి కర్తృత్వ భోక్తృత్వ భ్రాంతి బ్రహ్మభిన్న జగత్ సత్యత్వ భ్రాంతి అనేటువంటి ఈ ఐదు బ్రహ్మలు కూడా లోకంలో అనుభవం ఉన్నాయి మరియు శృతి ప్రమాణం కూడా ఉంది ఈ విధంగా ఈ భ్రాంతి రూప సంసారము ఐదు ప్రకారాలుగా ఉంటుంది ఇదంతా భ్రాంతి అధ్యాస అని చెప్పుకుంటూ వచ్చాము అంటే భ్రాంతి భ్రాంతి అంటున్నారు అసలు భ్రాంతి అనే దానికి లక్షణం ఏమిటి స్వామి అంటే భ్రాంతి అంటే అధ్యాసయ్య అధ్యాస భ్రాంతి భ్రమ విపర్యాసము విపర్యము మిథ్యా ఇవన్నీ పర్యాయ శబ్దాలు అందుకని భ్రాంతి అంటే అధ్యాస అని తెలుసుకోవాలి అధ్యాస అంటే ఏమిటి మరి అది కూడా తెలియాలి కదా భ్రాంతి అంటే అధ్యాస అంటే విపర్యా శబ్దం అని అంతేగాని అసలు ఏంది అసలు అధ్యాస అంటే ఏమిటి అంటే బ్రాంతి జ్ఞానానికి విషయము ఏదైతే మిథ్యావస్తు ఉంటుందో మరి ఆ మిథ్యావస్తు సంబంధించినటువంటి భ్రాంతి జ్ఞానం దీనికి అధ్యాస అంటారు ఒక రకంగా పూర్వం మనం చెప్పుకున్నాం స్వ అధికరణే అవభాస అధ్యాస లేదా అధిష్టాన విషమ సత్తాగల అవభాషకు అధ్యాస అని చెప్పుకుంటూ వచ్చాం ఇక్కడ ఒక రకంగా చెప్తూ ఉన్నాడు భ్రాంతియ జ్ఞానానికి ఏదైతే విషయం మిథ్యావస్తు ఉంటుందో ఆ మిథ్యా వస్తువు మరి ఆ మిథ్యా వస్తువు సంబంధించినటువంటి జ్ఞానము భ్రాంతి లేదా అధ్యాస అంటారు రజ్జు ఎందు సర్పం ఉన్నది అనేటువంటి జ్ఞానము భ్రాంతి జ్ఞానం ఆ భ్రాంతి జ్ఞానానికి విషయం సర్పము మిథ్యా ఆ మిథ్యా ఆ మిథ్యా సంబంధించినటువంటి జ్ఞానం భ్రాంతి జ్ఞానం దానికి అధ్యాస అని అయితే మిథ్యా జ్ఞానానికి లేదా భ్రాంతి జ్ఞానానికి ఏది విషయము అది అధ్యాస భ్రాంతి అని అంటే అహంబ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానం కూడా మిథ్యా జ్ఞానమే కదా ఒక శంఖ వస్తుంది అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానం కూడా మిథ్యనే వాస్తవం కాదు సత్యం కాదు సత్యమైతే ఎప్పుడు ఉండాలి కదా బాధరాహిత్యం సత్యత్వం ఎల్లప్పుడూ ఉండేది సత్యము మరి అహం జ్ఞానం ఎల్లప్పుడూ ఉంటుందా ప్రథమ క్షణంలో అది ఉత్పన్నమయ్యి అజ్ఞానాన్ని నష్టం చేసి అది కూడా నష్టమైపోతుంది అయితే సుషిప్తులో కూడా అహంబ్రహ్మాస్మి జ్ఞానం లేదు ప్రళయంలో లేదు సత్యం అయితే ఎల్లప్పుడూ ఉండాలి కదా లేదు ఒకప్పుడు ఉంటుంది ఒకప్పుడు లేకుండా పోతుంది అహం బ్రహ్మాస్మి జ్ఞానం కూడా మిథ్యా జ్ఞానమే మరి ఆ జ్ఞానానికి విషయం ఎవరు అహం బ్రహ్మాస్మ జ్ఞానానికి విషయం ఎవరు చెప్పండి బ్రహ్మమే మరి మిథ్యా జ్ఞానానికి విషయము మిథ్యా దానికి అధ్యాస అని లక్షణం చేస్తే అటు బ్రహ్మ జ్ఞానానికి విషయం బ్రహ్మము కాబట్టి ఆ బ్రహ్మం కూడా మిథ్యా అని వలస బ్రహ్మం కూడా అధ్యాస వాస్తవం కాదు అని ఈ ఆపత్తి వస్తుందని లక్షణంలో హిందీలో చక్కగా చెప్పాడు భ్రాంతి జ్ఞాన విషయ జోమి వస్తుంది అధ్యాస హే ఇట్లా చెప్పాడు అక్కడ జో జో మిథ్యా వస్తు భ్రాంతి జ్ఞానం ఉంది ్రాంతీయ జ్ఞానానికి విషయం మిథ్యా ఉంటే దానికి అధ్యాస అనాలే కానీ అహం బ్రహ్మాస్మి జ్ఞానం భ్రాంతి జ్ఞానం ఉంది కానీ ఆ భ్రాంతి జ్ఞానానికి విషయం బ్రహ్మం మిథ్యా కాదు అందుకని అది అధ్యాస కాదు జో అని శబ్దం అయితే వాస్తవంగా విచారం చేస్తే అహం బ్రహ్మాస్మి కూడా బ్రహ్మం విషయం కానే కాదు అహం జ్ఞానం చేత బ్రహ్మం తెలియబడదు ముక్షులు తికమక ఇక్కడ ఏం స్వామిజీ ఏ జ్ఞానాన్ని పొందినట్లయితే మోక్షం కలుగుతుందో జ్ఞానాదేవత కైవల్యం దేవం జ్ఞాత్వ సర్వపాశాపహాని తరతి శోకమాత్మవిత్ అని శృతులు చెప్తున్నందువలన బ్రహ్మ చేత మోక్షం కలుగుతుంది అని చెప్పినందువలన మేము ఆ మోక్షం కావాలని ప్రవృత్తులమైన వేదాంత శాస్త్రంలో మరి గురుశాస్త్రాన్ని ఆశ్రయించి మేము అహం బ్రహ్మాస్మ జ్ఞానాన్ని పొందితే ఆ జ్ఞానం చేత బ్రహ్మ తెలియబడదు అని ఇక మేము ఈ చేసిన సాధన ఎందుకు ఇది వ్యర్థమైపోతుంది కదా అని నిరుత్సాహాన్ని పొందుతారు కొందరు తాత్పర్యం తెలియనటువంటి ముమోక్షు కానీ వాస్తవంగా అక్కడ జరిగింది ఏమిటి మనం నిన్న మొన్న కూడా స్వానుభావ దర్శలు అదే విషయాన్ని చర్చించుకుంటాం అహంబ్రహ్మస్మి జ్ఞానం అనేది అంతఃకరణము యొక్క పరిణామ విశేషం అంతఃకరణము శ్రవణాదులు చేసినప్పుడు మనకు బ్రహ్మాకార వృత్తి కలుగుతుంది అంతఃకరణం పరిణామాన్ని పొంది బ్రహ్మాకార వృత్తి కలుగుతుంది ఆ వృత్తి ఏం చేస్తుంది వృత్తి యొక్క ప్రయోజనం ఏంది ఆవరణ భంగారత వృత్తి వృత్తి యొక్క ప్రయోజనము ఆవరణాన్ని భంగం చేయడం వరకే అయితే ఈ అహం బ్రహ్మాస్మైనటువంటి వృత్తి రూప జ్ఞానము ఉత్పన్నమై ఏం చేసింది అంటే బ్రహ్మమును ఆచ్ఛాదనం చేసినటువంటి ఆవరించినటువంటి ఏదైతే అజ్ఞానం ఉన్నదో దాన్ని నష్టం చేసి అజ్ఞానంతో పాటు ఈ హంబ్రహ్మ స్మృతి కూడా నష్టమైపోద్ది ఏ విధంగా అంటే కథకరేణువత్ అని దృష్టాంతం ఇవ్వబడింది నిర్మలి అంటారు దానికి కథకరేణు అంటారు తెలుగులో చిల్లగింజ అంటారు అంటే దాన్ని ఆ చిల్లగింజను పొడి చేసి మురికి నీటిలో కలిపినట్లయితే ఆ చిల్లగింజల పొడి ఆ నీటిలో ఉన్నటువంటి మురికినంతటిని కూడా తీసుకొని అడుక్కు చేరుతుంది ఇక పైన శుద్ధ జలము అట్లా బ్రహ్మమును ఆవరించినటువంటి ఏ అజ్ఞానం ఉన్నదో దాన్ని ఈ హంబ్రహ్మాస్మి జ్ఞానము నష్టం చేసి దానితో పాటు ఇది కూడా నష్టమవుతుంది ఇప్పుడు బ్రహ్మమును తెలుసుకోవడానికి బ్రహ్మమును విషయం చేయడానికి అక్కడ అహం బ్రహ్మాస్మ జ్ఞానం లేదు కదా అది కూడా అజ్ఞానాన్ని నివృత్తి చేస్తూ అది కూడా నివృత్తి మరి ఇప్పుడు అహం బ్రహ్మస్మ జ్ఞానానికి బ్రహ్మ విషయం అయిందా తెలుసుకోవాలంటే తెలుసుకునేవాడు విద్యమానం ఉండాలి అక్కడ తెలియబడే వస్తువుకు సన్నిధిలో తెలుసుకునేవాడు ఉండాలి కానీ అంబ్రహ్మస్మి జ్ఞానానికి బ్రహ్మ విషయమైతుంది తెలియబడుతుంది అని అంటే మరి తెలుసుకోవడానికి అంటే వృత్తే లేదు వృత్తి కూడా నష్టమైపోయింది మరి ఆ వృత్తికి బ్రహ్మం ఎట్ల విషయమైతుంది చెప్పండి పైగా ఆ వృత్తి అనేది అంతఃకరణ పరిణామాత్మకం బుద్ధి యొక్క పరిణామాత్మకం మరి అది బుద్ధికి తెలియబడదు మనకు శాస్త్రం చెప్తుంది ఎన్ మనస్సాన్నమనుతే ఏనాహు మనోమతం ఎతో వాచో నివర్త అప్రాప్య మనసహా అని వాక్కు గాని మనస్సుకు గాని విషయం కాదని చెప్తున్నాను అందువల్ల బుద్ధివృత్తి రూప ఏదైతే అహం బ్రహ్మస్వామి జ్ఞానం ఉన్నదో దానికి విషయం కాదు మరేమనగా ఆ వృత్తి యొక్క ప్రయోజనం ఏంటంటే బ్రహ్మణ్య నాశాయ వృత్తి వ్యాప్తి ఫల వ్యాప్యత మేవాస్య శాస్త్రకృర్ స్వయం స్వర్ణ రూపత్వాత్ నా భాష ఉపయుజ్యతే అని అంటూ మనం నిన్న స్వానుభవ దర్శులు చెప్పుకున్నాం కదా పంచదర్శి బ్రహ్మాణం తీసుకొని బ్రహ్మమునందు అజ్ఞానము నాశనం చేయుటకు మాత్రమే అహం బ్రహ్మస్మ మృతి యొక్క ఉపయోగం అంతేగాని బ్రహ్మమును విషయం చేయటం కాదు అహం బ్రహ్మస్మ వృత్తి చేత బ్రహ్మము తెలియబడదు ఎందుకు అది స్వయం స్వర్ణ రూపత్వాత్ అది స్వయం ప్రకాశస్వరూపం ఉన్నది దాన్ని తెలుసుకోవడానికి వృత్తి యొక్క అపేక్ష లేదు ఫలం యొక్క అంటే చిదాభాసుని యొక్క అపేక్ష కూడా లేదు మరి ఏమైపోయాడు బ్రహ్మన్ ఏకీభవేత్ పరం అని చెప్పింది బ్రహ్మంతో ఏకీభవాన్ని పొందుతాడు చిదాభాసునికి ఆశ్రయమైనటువంటి ఆ వృత్తి ఎప్పుడైతే నష్టమైపోయిందో అప్పుడు చిదాభాసుడు ఆ స్వయం ప్రకాశం అయినటువంటి బ్రహ్మంతో ఏకీభావాన్ని పొందినాడు ఇదే జీవ బ్రహ్మ అందుకని అహం బ్రహ్మస్మి జ్ఞానము మిథ్యయే కానీ జ్ఞానానికి విషయము బ్రహ్మం సత్యము మిథ్యాకాల అందుకని జో అని శబ్దం పెట్టడం జరిగింది విచారం చేస్తే అహం బ్రహ్మస్మి జ్ఞానానికి కూడా బ్రహ్మ విషయం కాద స్వయం ప్రకాశం కేవలం ఆ జ్ఞాన నివృత్తితో ఆ వృత్తి ఉంది ఉపయోగం ఉంది ఈ విధంగా భ్రాంతి జ్ఞానానికి విషయమైనటువంటి మిథ్యా వస్తువు మరి ఆ వస్తువుకు సంబంధించిన జ్ఞానము ఈ రెండు కూడా అంటే జ్ఞానాధ్యాస అర్థాధ్యాస రెండిటి కూడా అధ్యాస అనే శబ్దంతో మనం చెప్పుకుంటాం అయితే ఈ అధ్యాస ఎన్ని ప్రకారాలు జ్ఞానాధ్యాస అయితే అది సర్వత్రా ఏకమే ఉంటుంది జ్ఞానంలో మార్పు లేదు ఏ విధంగా అయం ఘట అయం పట అయం పాషాణ అనే గటాది వస్తువులు భిన్న భిన్నంగా ఉండి వాటిని విషయం చేసేటువంటి ఏ జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానం మాత్రము ఏకమున్నది అన్నిట్లో ఘటము అంటే పటము కాదు పటం అంటే పాషాణం కాదు ఈ ఘట పటాదులు వ్యభిచారం ఉన్నాయి ఒకటి అంటే ఒకటి కాదు ఒకదాని ఒకటి లేదు కానీ జ్ఞానం మాత్రం అన్నిట్లో అనుశ్రతమై అయం ఘట అన్నప్పుడు జ్ఞానం ఉన్నది అయం పట అన్నప్పుడు జ్ఞానం ఉన్నది అయం పాషాణ అన్నప్పుడు జ్ఞానం ఉన్నది జ్ఞానంలో వ్యభిచారం లేదు కానీ ఘటముంటే పటం లేదు పటం ఉంటే పాషాణ అందులో వ్యభిచారం ఉంది అప్పుడు జ్ఞానం ఒకటే ఈ విధంగా ఘట జ్ఞానం పట జ్ఞానం పాషాణ జ్ఞానం అనేది ఒకటో అట్లే జాగ్రత్త జ్ఞానం స్వప్న జ్ఞానం సుశుక్తి జ్ఞానం ఇది కూడా ఒకటే జాగ్రత్తలో ఉన్న జ్ఞానం వేరు స్వప్నంలో ఉన్న జ్ఞానం వేరు కాదు జ్ఞానం ఒకటే అట్లే సుషుప్తుల్లో ఉన్న జ్ఞానం అదే ఒకటే అయితే అవస్థలు మారతాయి కానీ జ్ఞానం మారదు అదే విధంగా భ్రాంతి జ్ఞానం ఉండని సంశయ జ్ఞానం ఉండని నిశ్చయ జ్ఞానం ఉండని బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం ఏదైనా ఉండుగాక జ్ఞానంలో మార్పు లేదు అందుకని భ్రాంతి జ్ఞానం ఉన్నప్పుడు జ్ఞానంలో మార్పు లేదు ఎటువంటి భ్రాంతి ఉండని జ్ఞానం లేదు కానీ అర్థాధ్యాస అనేక రకాలుగా ఉంటుంది జ్ఞానాధ్యాస ఒకటే అర్థాధ్యాస మాత్రం అనేక ప్రకారాలుగా ఉంటుంది అది పూర్వం ఇప్పుడు ఐదు ప్రకారాలుగా ఉంటుంది అని ఒక రకంగా చెప్పుకొని వచ్చాము ఇప్పుడు ప్రకారాంతరం చేత ఈ అర్థాధ్యాస మళ్ళీ భేదం చేసి అనేక ప్రకారాలుగా చెప్తూ ఉన్నాడు ఈ అధ్యాస ఎన్ని ప్రకారాలు అంటే జ్ఞానాధ్యాస అర్థాధ్యాస అని రెండు ప్రకారాలుగా ఉంటుంది ముఖ్యంగా ఇక ఈ అర్థాధ్యాసలో పునః ఆరు ప్రకారాలు మరొక ప్రకారంగా కూడా చెప్తాడు ముందు సంసర్గ్యాస స్వరూపాధ్యాస అని రెండు ప్రకారాలుగా ఉంటుందని మరొక ప్రకార అంతరం చేతి చెప్తాడు అక్కడ ఇప్పుడు మాత్రం ఆరు రకాలుగా ఉంటుంది అర్థాధ్యాస అని చెప్తూ ఉన్నాడు ఒకటి కేవల సంబంధ రెండవది సంబంధ సహిత సంబంధీ అధ్యాస మూడవది కేవల ధర్మాధ్యాస నాలుగవది ధర్మ సహిత ధర్మీ అధ్యాస ఐదవది అన్యోన్యాధ్యాస ఆరవది అన్యతార అధ్యాస అని ఈ విధంగా ఆరు విధాల అర్థాధ్యాస ఉంది అయితే కేవల సంబంధ్యాస ఇది మొదటిది కదా ఇది ఎక్కడ ఏ విధంగా ఉంటుంది అనాత్మయందు ఆత్మ యొక్క అధ్యాస జరిగినట్లయితే అది కేవల సంబంధ అధ్యాస అని అనపడుతుంది అనాత్మయందు ఆత్మ యొక్క అధ్యాస అయితే కేవల సంబంధ ఏ విధంగా అద్దంలో ముఖం యొక్క ప్రతిబింబము కనపడుతుంది మనకు ముఖంతో అద్దమునకు వాస్తవంగా సంబంధం లేదు కానీ ఆ ప్రతిబింబ రూప ముఖము అద్దముతో సంబద్ధమై ఉన్నట్టుగా కనపడుతుంది అర్థానికి వాస్తవంగా బింబ రూప ముఖానికి ఏం సంబంధం లేదు కానీ సంబంధం ఉన్నట్టు వల్లే ప్రతిబింబం చేత కనపడుతుంది ఆ ప్రతిబింబానికి అద్దానికి సంబంధం ఉన్నట్టుగా కనపడుతుంది కానీ వాస్తవంగా ముఖానికి అద్దానికి ఏం సంబంధం లేదు కానీ ఆ ప్రతిబింబాన్ని చూసి మనము మన ముఖములో బొట్టబెట్టుకోవడము మళ్ళీ అనేటువంటి వ్యవహారం చేస్తాము అంటే అద్దంతో సంబంధమై ఉన్నట్టు వల్లే భ్రాంతి అవుతుంది కానీ అద్దంతో ఏం సంబంధం లేదు ఆ సంబంధము భ్రాంతి ముఖము భ్రాంతి కాదు మనము నిన్న చెప్పుకున్న ప్రకారంగా అంతఃకరణము నేత్రేంద్రియం ద్వారా వెళ్ళి అద్దమును స్పృశించి మళ్ళీ తిరిగి వచ్చి మన ముఖాన్నే చూస్తుంది కాబట్టి ఆ ప్రతిబింబం మిథ్యా కాదు అది మన ముఖాన్నే చూస్తున్నాం కాబట్టి ప్రతిబింబం వాస్తవంగా ప్రతిబింబం మిథ్యా కాదు కానీ ఆ అద్దముతో సంబంధపడి ఉన్నట్టు వలె కనపడుతుంది ఆ సంబంధం భ్రాంతి అట్లే అనాత్మయందు ఆత్మ యొక్క సంబంధం ఉన్నట్టు వలె భ్రాంతి అవుతుంది అహం మనుష్య అంటాడు అనాత్మైనటువంటి దేహంతో తాదయాత్మ అభిమానాన్ని పెట్టుకొని సంబంధం పెట్టుకొని నేను మనుష్యని అంటాడు కానీ వాస్తవంగా చైతన్యానికి దేనితో సంబంధం లేదు అసంగోయం పురుష దేనితో సంబంధం లేకుండా కానీ దేహాదులతో సంబంధం ఉన్నట్టు వల్లే బ్రాంచ్ అవుతుంది సంబంధం పెట్టుకొని కల్పిత తాదాత్మ సంబంధం వాస్తవం కాదు ఆ సంబంధం పెట్టుకొని అహం మనుష్య అని ఈ విధంగా అంటాడు అనాత్మతో సంబంధం పెట్టు అహం బ్రాహ్మణ అహం క్షత్రియ అహం బ్రహ్మచారి అని ఈ విధంగా అనాత్మతో సంబంధం పెట్టుకొని వ్యవహారం చేస్తున్నాడు ఇది భ్రాంతి ఇది కేవల సంబంధ అధ్యాస ఆత్మ యొక్క అధ్యాస కేవల సంబంధ అంటే ఆత్మ జోంకాత్వం ఎట్లుందో అట్లే ఉంది ఎక్కడుందో అక్కడే ఉంది కానీ అన్యత్ర ఉన్నట్టు దాంతో సంబంధపడి ఉన్నట్టు వల్ల కనపడుతుంది ఏ విధంగా ముఖం ఉన్న చోటే ఉంది ఇక్కడ ఉంది మన గ్రీవస్థ ముఖం మెడ మీద ఉన్న ముఖం ముఖం మెడ మీదనే ఉంది కానీ అన్యత్ర ఉన్నట్టు ఆ దర్పణంతో సంబద్ధమై ఉన్నట్టు కనపడుతుంది ఇది ఇది కేవలం సంబంధం యొక్క భ్రాంతి సంబంధం యొక్క అధ్యాస వాస్తవంగా ముఖము స్వరూపం చేత తన అభిన్న రూపం చేత తాదాత్మంతో ముఖం ఉన్నందు ముఖం ఉంది కానీ ఆ తాదాత్మము అన్యత్ర కనపడుతుంది అర్థంతో సంబద్ధపడి ఉన్నట్టుగా కనపడుతుంది ఇది భ్రాంతి కాబట్టి ఇది కేవలం సంబంధాధ్యాస అంటారు అట్లా చైతన్యంలో చేతనత్వము ఆత్మత్వము సత్యత్వము చిద్రూపత్వము ఆనందత్వము ఇవన్నీ కూడా చేతనంతో స్వరూపం ఉన్నందు అభిన్నమై ఉన్నాయి చైతన్యం నందు ఉన్నటువంటి చేతనత్వము చేతనం నందే తాదాత్మ చేత ఉంది కానీ అన్యత్ర అనాత్మ ఎందు తాదాత్మ్యం అంటే అభేదంగా ఉన్నట్టుగా సంబంధం ఉన్నట్టుగా భ్రాంతి అవుతుంది ఇది భ్రాంతి వాస్తవం కాదు ఇది ఎటువంటి భ్రాంతి అనంటే కేవల సంబంధ అధ్యాస సంబంధం యొక్క అధ్యాస అయింది నివృత్తమైన తర్వాత ఆ అనాత్మతో సంబంధము నివృత్తం అవుతుంది ఆత్మ నివృత్తం కాదు భ్రాంతి నివృత్తమైన తర్వాత అధ్యాస నివృత్మైన తర్వాత అధ్యక్ష పదార్థం కూడా నివృత్తం అవుతుంది అయితే ఇక్కడ అనాత్మ ఎందు ఆత్మ యొక్క అధ్యాస ఏదైతుందో ఆ అధ్యాస నివృత్తమైన తర్వాత ఆత్మ కూడా నివృత్తి కాదు ఎందుకు ఆత్మ అధ్యాసం కాలే ఆత్మ యొక్క సంబంధం అధ్యాస ఆ సంబంధం నివృత్మవుతుంది అంతేగాని ఆత్మ నివృత్తి కాదు అందుకని ఆత్మ యొక్క సంబంధం మాత్రమే అధ్యాస ఆత్మ యొక్క అధ్యాస కాలే బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి చెప్తాము ఆత్మ అనాత్మ ఏందో ఆత్మ అధ్యాస అయింది అంటాం కానీ వాస్తవంగా ఆత్మ అధ్యాస కాలే ఒకరు ఆత్మ అధ్యాస అయింది అనుకో నివృత్తి అయిన తర్వాత ఆత్మ కూడా లేకుండా పోతుంది అట్లా పోవడం లేదు కదా మరేమి ఆత్మ యొక్క సంబంధం ఇది అనాత్మ ఏందో ఇది కేవలం సంబంధ అధ్యాస అనపడుతుంది తాదాత్మ సంబంధము అధ్యస్థం ఇది కూడా కల్పిత తాళెత్తున సంబంధం బట్టి వాస్తవం కాదు అని తెలుసుకోవాలి ఇది అనాత్మయందు ఆత్మ యొక్క సంబంధ అధ్యాస అనబడుతుంది ఇక ఆత్మయందు అనాత్మ యొక్క అధ్యాస అది సంబంధ సహిత అంటే అనాత్మ అధ్యాస ఆత్మయందు అయినప్పుడు అనాత్మ సంబంధము మరియు స్వరూపము రెండింటి యొక్క అవుతుంది అనాత్మయందు ఆత్మ యొక్క అధ్యాస కేవలం సంబంధ అధ్యాస అవుతుంది ఆత్మయందు అనాత్మ యొక్క అధ్యాస సంబంధము మరియు దాని స్వరూపము రెండు సంబంధ సహిత స్వరూపాధ్యాస అవుతుంది ఏ విధంగా అంతఃకరణం ఉందనుకోండి అంతఃకరణము స్వరూపము చేత అధ్యస్తం ఉన్నది ఎందుకు చైతన్యం లేదు కదా అత్యంత భావం ఉన్నది అత్యంత భావం ఉండి కూడా అది లేనిదే అయ్యి ఆ అయోగ్య అధికరణమున్నందు అత్యంత భావం ఉన్నటువంటి వస్తువే దానియందు ఉన్నట్టు వల్ల ఇది అధ్యాసాన్ని పూర్వం అధ్యాస లక్షణంలో వచ్చాం కదా ఆత్మయందు ఈ దేహము కానీ అంతఃకరణము కానీ ఈ ప్రపంచం కానీ అత్యంత అభావమున్నది మరియు అత్యంత భావం ఉన్నటువంటి చోటనే ఎక్కడ ఆత్మయందే మన ప్రతీతి కూడా అవుతుంది అయితే మరి ఒక వస్తువు మరొక వస్తువునందు కనపడాలంటే అది ఒక సంబంధం చెప్పాలి కదా సంబంధం లేకుండా ఎందుకు కనపడుతుంది అక్కడే ఎందుకు కనపడుతుంది వేరే చోట ఎందుకు కనపడకూడదు భూతనం నందు ఘటం ఉన్నది అన్నప్పుడు ఆ ఘటం నాకు భూతనంతో ఏదో ఒక సంబంధం ఉంది సంయోగ సంబంధం ఉంది అందుకని సంబంధము మరి ఆ ఘటం రెండు కూడా భూతనంలో ఉన్నాయి అట్లే అధిష్టానమైనటువంటి ఆత్మ జగత్తు యొక్క అధ్యాస స్వరూపం చేత అన్నప్పుడు మరి ఏం సంబంధంతో అవుతుంది అన్నప్పుడు దానికి సంబంధం కూడా చెప్పాలి ఏం సంబంధం కల్పిత తారాత్మ సంబంధం అందుకని ఆ సంబంధం కూడా వాస్తవం కాదు అనాత్మ స్వరూపము చేత స్వరూపం చేత ఎందుకంటున్నాము పూర్వము దానికి స్వరూపమే లేదు ఆ లేని ప్రపంచము స్వరూపం చేత అనిర్వచనీయమయ్యి ఉత్పత్తి అయ్యి ఆ ఆత్మయందు కల్పిత తారాత్మ సంబంధం చేత కనపడుతుంది రజ్జు ఎందు సర్పము అత్యంత భోగమున్నది లేనిదే ఆ సర్పము రజు ఎందు కలిపి తాదాత్మ సంబంధమై ఎందుకు రజువుతో తాదాత్మ ఉన్నట్టు వలనే కనపడుతుంది రజువు కంటే భిన్నంగా కాదు అందుకని రజువుతో దాని సంబంధము అధ్యాస అయింది స్వరూపం చేత ఆ సర్పం కూడా స్వరూపం చేత అని రచ నిపన్నమై కనపడుతుంది అట్లే ఆత్మయందు ఈ దేహాదిక ప్రపంచము వాస్తవంగా అత్యంత అభావం ఉన్నది లేదు ననిరోధు న చోత్పత్తి నవద్దు నచ్చ సాధక నా ము విముక్త ఇత్యేశ పరమార్థత వృష్టి లేదు ఉత్పత్తి లేదు ప్రళయం లేదు ముమోక్షు లేడు గురువు లేడు శిశువు లేడు సాధకు లేడు మోక్షం లేదు బంధం లేదు అత్యంత భాగం అయినా కానీ కల్పితంగా కనపడుతూ ఉన్నది అంటే స్వరూపము చేత లేనిదై ఉండి స్వరూపం చేత అనిర్వచనీ ఉత్పన్నమయ్యి మరి అధిష్టానంతో సంబంధం అయి ఉన్నట్టు వలె కనపడుతుంది కాబట్టి ఆత్మయందు అనాత్మ యొక్క అధ్యాస సంబంధంది స్వరూపముది రెండింటిది అవుతుంది కాబట్టి సంబంధ సహిత స్వరూప సంబంధి అధ్యాస అవుతుంది సంబంధ సహిత సంబంధి అధ్యాసం ఈ విధంగా ఆత్మయందు అనాత్మ యొక్క అధ్యాస అవుతుంది అని రెండవది తెలుసుకున్నాం మొదలు కేవలం సంబంధ అధ్యాస అనాత్మయందు ఆత్మ అధ్యాస అవుతుంది ఇప్పుడు సంబంధ సైత సంబంధి యొక్క అధ్యాస ఇది అనాత్మది ఆత్మ ఎందవుతుంది అని తెలుసుకున్నాము ఇంకా మిగతా కేవల ధర్మ అధ్యాస ధర్మ సైత ధర్మ అన్యోన్య అన్యత అధ్యాస ఇంకా నాలుగు మిగిలి ఉన్నాయి అవి క్రమంగా రేపుకుందాం హరి ఓం తత్సాంతి శాంతి శాంతి